శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య గురుదేవుల చేతమైన వేదాంత పంచదశి మహాభూత వివేకమనుబడు ద్వితీయ ప్రకరణంలో ముప్పై ఆరవ శ్లోక పర్యంతం తెలుసుకున్నాము సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ అనేటువంటి శృతిలో ఇదం అగ్రే సద్వ ఆసీత్ సద్పమైనటువంటి బ్రహ్మమే ఉండెను అనేటువంటి శృతిలో సత్ శబ్దము మరియు ఆసిత్ అసభువి అనేటువంటి శబ్దము ఈ రెండు కూడా ఏకార్థకమున్నాయి ఉనికినే బోధిస్తున్నాయి సత్ ఉన్నది అని ఉనికిని బోధిస్తుంది ఆసిత్ అంటే కూడా ఉనికినే బోధిస్తుంది అయితే ఈ రెండు శబ్దాలను తీసుకొని శూన్యవాది సిద్ధాంతి పైన ఈ సత్ అనే శబ్దము ఆసిత్ అనే శబ్దము ఈ రెండు భిన్నార్థకములా ఏకార్థ వాచకములా చెప్పండి శబ్ద భేదయోహో అర్థభేదో అస్థి సత్ అనేది ఆశీత అనేది రెండు శబ్దాలు ఎందుకు ఉపయోగం చేశారు అంటే రెండు సత్తులు ఉన్నాయన్నా ఒకవేళ రెండు సత్తులు ఉన్నాయని అంటే ద్వైతాపత్తి వస్తుంది అద్వైత హాని లేదు లేదు ఒకే అర్థాన్ని బోధించేటి రెండు శబ్దాలు ఉన్నాయంటే పునరుక్తి దోషం వస్తుంది అని ఈ విధంగా ఆ పత్తి చూపెడితే సిద్ధాంత్ అన్నాడు మేవం ఈ విధంగా శంకించడానికి తగదు ఎందుకంటే లోకే తత్క్షణత్ లోకంలో ఈ లోకంలో అనుభవం ఉంది అందుకని మరియు అర్థ పునరుక్తి అని రెండు ప్రకారాలుగా ఉంటుంది అని చెప్పినాడు తిప్పణంలో ఈ రెండు ప్రకారాల పునరుక్తి కూడా వేదాంత సిద్ధాంతంలో దోషం అనబడదు భూషణమే సాహిత్య గ్రంథాల్లో దోషముగా పరిగణించబడుతుంది కానీ వేదాంత శాస్త్రంలో పునరుక్తి అనేది దోషము కాదు మరేమనగా భూషణమే అని శ్రీ సురేశ్వరాచారుల వారు వారి యొక్క దక్షిణామూర్తి స్తోత్రం పైన వార్తకాలు రాశాడు మానసోల్లాసము అంటారు అందులో ఎనిమిదవ ప్రకరణము నాలుగో శ్లోకంలో చెప్పినాడు పౌనరు శబ్దేన అర్థే నవా భవే అభ్యాసే నీ అర్థస్ ప్రతిపాద్యే పునరుక్తి అనేది అత్ర అంటే వేదాంత శాస్త్రములో నా దోష ఇది దోషం శబ్దం చేత పునరుక్తి గాని అర్థం చేత పునరుక్తి కానీ రెండు విధాల పునరుక్తి కూడా వేదాంత శాస్త్రంలో ఇది దూషముగా పరిగణించబడదు ఇంకా తిరుగా అభ్యాసైన గరీయస్థం అర్థస్య ప్రతిపాద్యతే అభ్యాసము అంటే పునరుక్తి అమ్రేడితము ద్విరుక్తి అన్నది ఏదైతే ఉందో అర్థం యొక్క వైశిష్టము పెరుగుతుంది ఇంకా గరీయత్వం శ్రేష్టంగా పరిగణింపబడుతుంది చెప్పిన విషయాన్ని మళ్ళీ నొక్కి వక్కా నుంచి రెండు మార్లు మూడు మార్లు చెప్పినట్లయితే ఆ అర్థము ఇంకింత ప్రతిష్ఠితమవుతుంది దృఢమవుతుంది అంతేగాని ఇది పునరుక్తి దోషము కాదు అని అంటూ శ్రీ సురేశ్వరాచారులు చెప్తారు అదేవిధంగా అన్యత్ర కూడా ఈ పునరుక్తి ప్రయోగించబడుతుంది ఇది దోషము కాదు అని ఆరు స్థలాలు చెప్పారు శాస్త్రకారులు విస్మయే చ విషాదే చైన్యే చైవాధారణే సంప్రసాదనే హర్షే చ వాక్యమేకం దిరుచతే అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు ఆరు చోట్ల ఏకం వాక్యం దురుచతే ఒకే వాక్యాన్ని రెండు మార్లు ప్రయోగం పునరుక్తి దోషం కాలేదు ఒకటి విస్మయే విస్మయార్థంలో ఆశ్చర్యజనకమైనటువంటి అర్థంలో వాక్యాన్ని రెండు మార్లు పలకవచ్చు దోషం కాదు మనకు ఇదే పంచదశలో ఏడో ప్రకరణము రెండు శ్లోకంలో అహో శాస్త్రం శాస్త్రం అహో గురు అహోగురుహు అని ఈ విధంగా అహో అహో అనే శబ్దము రెండు మార్లు పలికినాడు మరి ఇది పునరుక్తి అంటారా ద్విరుక్తి అంటే రెండు మార్లు పలకడం ఇది పునరుక్తి దోషం కాదు ఇది విస్మయంలో తన యొక్క ఆనందాన్ని పట్టలేక విస్మయమైనటువంటి సన్నివేశంలో అహో అహో అని ఈ విధంగా రెండు మార్లు పలికాడు శిష్యుడు అక్కడ తన అనుభవాన్ని వ్యక్తం చేస్తూ మరి ఇది దూషమంటారా కాదు ఇది అట్లే విషాదేచ విషాద సమయంలో ఏ విధంగా ద్రౌపదీ దేవి దుశ్శాసను చేత అవమానింపబడుతున్న సమయంలో శ్రీకృష్ణుడిని వేడుకుంటుంది అప్పుడు అంటుంది కృష్ణ కృష్ణ మహాయోగిన్ అని అంటూ కృష్ణ కృష్ణ అని రెండుసార్లు పలికింది మరి తప్పంటారా విషాదమైనటువంటి సన్నివేశం కాబట్టి రెండుసార్లు ఉచ్చరించడంలో ఇది దూషం అనబడదు మరియు దైన్యే దీన అవస్థలో లేనప్పుడు భగవంతుని ప్రార్థిస్తూ రెండు మార్లు పలికవచ్చు ఏ విధంగా దుర్వాసం మహర్షి కాండవ వనంలో అరణ్యవాసము చేస్తున్న సమయంలో పాండవుల దగ్గరికి పదివేల మంది శిష్యులను వెంట పెట్టుకొని స్వీకరించడానికి వెళ్ళాడు ఏ సమయానికి వెళ్ళాడు అని అంటే ఇక ఈరోజు కూడా అతిథులు రాలేదు కదా అని చెప్పి ద్రౌపదీ దేవి తన యొక్క పతులకు అందరికీ వడ్డించి తాను కూడా చివరలో భుజించి అక్షయపాత్రను బోర్లించింది ఒకసారి బోర్లించిన తర్వాత అది మళ్ళీ పనిచేయదు ఆ సమయానికి దుర్వాసుడు పదివేల మందిని వెంట పెట్టుకొని పోయినాడు మరి వచ్చిన అతిథిని భగ్నాశునిగా చేసి వెళ్ళగొట్టరాదు ఇది గృహస్థుల యొక్క ధర్మం ఉన్నది అతిథిస్తే భగ్నాశ గృహ ప్రతి నివర్తతే ఏ గృహస్థుని ఇంటి నుండి అతిథి తిరిగి వెళ్ళిపోతాడో అతడు పోతూ పోతూ గృహస్థుల యొక్క తీసుకొని తన పాపాన్ని గృహస్థులకిచ్చి వెళ్ళిపోతాడని మహాభారతం చెప్తుంది మరి అతిథిని అయితే నిరాశి చేసి తిరిగి పంపించరాదు మరి ఇప్పుడైతే అక్షయపాత్ర పని చేయదు ఇప్పుడు ఎట్లా దీన అవస్థ ఏర్పడింది చేయున్నది లేదు గత్యంతరం లేదు ఇప్పుడు అని చెప్పి ద్రౌపదీ దేవి అప్పుడు కూడా కృష్ణుణ్ణి వేడుకుంటుంది కృష్ణ కృష్ణమహాబాహో అని అంటు అక్కడ కూడా రెండు సార్లు ప్రయోగం చేయడం జరిగింది మరి ఇది ఘోషమంటారా జురుక్తి ఇది పునరుక్తి దోషం కాదు అని చెప్పబడింది ఇది వనపర్వంలో నూట అరవై మూడో అధ్యాయంలో శ్లోకం ఇక విషాద సమయంలో ఆ కౌరవ సభలో అవమానింపబడుతున్నటువంటి సన్నివేశము సభాపర్వము అరవై ఎనిమిదవ అధ్యాయము నలభై మూడవ శ్లోకం ఇక నాలుగవ స్థలం ఏది అని అంటే అవధారణం అంటే నిశ్చయాత్మకమైన సన్నివేశంలో కూడా ఒకే శబ్దాన్ని ఒకే వాక్యాన్ని రెండు మార్లు కూడా పలకవచ్చు ఇది కోసం కాదు నానుష్ఠానాత్పరం కార్యం త్రిశులోకేశు కించ నా సత్యం సత్యం పునఃసత్యం ఇతిమామక భాషితం అని అంటూ మలయాళ స్వామి తన యొక్క అనుభవాన్ని చెప్పినాడు అనుష్ఠానము కంటే ఇంకా వేరే ఉపాసన కానీ తపస్సు కానీ ఏది లేదు మూడు లోకాల్లో కూడా ఏది అనుష్ఠానం కంటే ఇంకా చేయదగినది ఏమీ లేదు అనుష్ఠానం ఉంటే చాలు వాడు ధన్యుడైపోతాడు అందుకని అనుష్ఠానానికి ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చేవాడు మలయాళ సాంగ్ అనుష్ఠాన వేదాంతాన్ని ఆచరించేవాడు అందుకే శుష్క వేదాంత తర్మభాస్కరం అంటూ గ్రంథం రాసి ఈ శుష్క తర్క పటోను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ సమయంలో అందరినీ నిరాకరించినాడు అనుష్ఠానం అని చెప్తూ సత్యం సత్యం పునఃసత్యం అన్నాడు ఇది పునరుక్తి దోషం కాదు అవధారణ నిశ్చయము అనేటువంటి విషయంలో ఇక సంప్రసాదనే అంటే ప్రసన్నంగా ఉన్నప్పుడు కూడా రెండు మార్లు ఉచ్చరించవచ్చు సూత సూత మహాప్రాజ్ఞ అనంత గురుగీతలో ఒకటో అధ్యాయం రెండో శ్లోకం అక్కడ సూత సూత అన్నాడు ప్రసన్న సమయం కాబట్టి మళ్ళీ ఉచ్చరణ చేశాడు ఇది పునరుక్తి దోషం కాదు మరియు అట్లే శ్రీమద్ రామాయణంలో కూడా సాధు సాధు ఇది కాకుత్ అని అంటూ బాలకాండము ఇరవై ఆరో సరిగా ఇరవై ఆరో శ్లోకంలో చెప్పింది సాధు సాధు అని రెండు సార్లు ప్రయోగం చేయబడింది అక్కడ ఇది ప్రసన్న సమయం కాబట్టి సాధు సాధు చాలా బాగు బాగు అంటాం కదా మనం తెలుగులో కూడా బాగు బాగు అని అంటాం ఇది పునరుక్తి దోషం కాదు అని ప్రసన్న సమయంలో సంప్రసాదనే అటువంటి సమయంలో రెండు మార్లు ఉచ్చరించినంత మాత్రాన అది పునరుక్తి దోషంగా పరిగణించబడదు అని చెప్పినాడు అట్లే హర్షే చ ఆనందం ఉప్పు వచ్చినప్పుడు ఆనందాన్ని పట్టలేనప్పుడు రెండుసార్లుగాడు మూడు సార్లు కూడా ప్రయోగం చేస్తాడు అప్పుడు కూడా అది పునరుక్తి దోషంగా పరిగణించబడదు ఇదే పంచదశలో ఏడో ప్రకరణము రెండు శ్లోకంలో ధన్యోహం ధన్యోహం స్వస్య జ్ఞానం పలాయుతం కాపీ అని అంటూ తన యొక్క హర్షాన్ని వ్యక్తం చేస్తూ ధన్యోహం ధన్యోహం పునః పునఃన్యహ అన్నాడు మరి ఇది పునర్క్తి అంటారా కాదు ఈ విధంగా ఆరు స్థలాల్లో వాక్యము లేదా శబ్దము ఇరుమార్లు రెండుసార్లు ఉచ్చారణ చేసినప్పటికీ కూడా అది దోషముగా పరిగణించబడదు పునర్క్తి దోషం మరి ఇంకా ఆ అర్థము ఆ విషయము శ్రేష్టతను పొందుతుంది ఆ అర్థం యొక్క ప్రాశస్తము అధికమవుతుంది అంతేగాని ఇది దోషం కాదు అని భామతీకారులు కూడా చెప్పారు భామతులు యోగేంద్రానంద కృత హిందీ అనువాద సహిత భామతి రెండు భాగాలు ఉంది కదా అందులో మొదటి భాగంలో తొమ్మిదో పేజీలో చెప్పినాడు అభ్యాసేహి భూయస్థం అర్థస్య భవతి అని అభ్యాసం చేత అర్థము భూయస్థమైతే అధికమైతే దాని యొక్క శ్రేష్టత దాని యొక్క వైశిష్టము దాని యొక్క ప్రాశస్తము అధికమవుతుంది అంతేగాని ఇది భూసము కాదు అని వేదాంత శాస్త్రంలో ద్విరుక్తి అనేది దోషముగా పరిగణించబడదు సాహిత్య గ్రంథాల్లో దోషంగా పరిగణిస్తారు అని ఈ విధంగా పునరుక్తి దోషము కాదు లోకే తథే అని అంటూ ఇక్కడ ముప్పై శ్లోకంలో చివరి పాదంలో ఈ పునరుక్తి విషయంలో శ్రీ భక్త తుకారాం అభంగవాణి అనేటువంటి గ్రంథంలో అది నెట్లో కూడా ఉంది ఇష్టం డౌన్లోడ్ చేసుకోవచ్చు అందులో మూడు పేజీలో మేము విస్తారంగా రాసినాము జిజ్ఞాస ఉన్నోళ్ళు అక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఉత్తర శ్లోకానికి అవతారిక చూద్దామా పునరుక్తి దోష కహ పరిహార ఇ ఆశంఖ్య ఆహా లోకే తత్క్షణాత్ లోకే ఏం విధేశు ప్రయోగూ పునరుక్తి అభావ కు ఇ ఆశంఖ్య ఆహ లోకంలో పునరుక్తి అనేది దూషంగా పరిగణించబడదు అనేటువంటి విషయాన్ని మీరు ఇప్పుడు చెప్పారు కుష్ట ఎక్కడ అనుభవం ఉంది చెప్పండి అని పూర్వపక్షి శంకిస్తే అప్పుడు శ్లోకాన్ని ప్రవృత్తం చేసినాడు శ్రీ విద్యారణ్య గురుదేవులు ముప్పై శ్లోకం చూడండి కర్తవ్యం కురుతే వాక్యం బ్రూతే ధార్య ధారణం ఇత్యాది వాసనా విష్టం ప్రత్యాశి సది తీరణం కర్తవ్యం కురుతే ఇది ఒక వాక్యం వాక్యం బ్రూతే ఇదొక వాక్యం ధార్యస్య ధారణం ఇదొక వాక్యం మూడు దృష్టాంతాలు ఇచ్చాడు ఇక్కడ కర్తవ్యం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా చేయవలసి ఉంటుంది అంటాం కర్తవ్యం కురితే కర్తవ్యం అంటేనే కర్తం యోగ్య చేయదగినదే కర్తవ్యం ఆ చేయదగినది చేయవలసి ఉంటుంది అని చెప్పు ఐదు పునర్క్తి కదా ఇది రెండు శబ్దాలు ఒకే అర్థాన్ని ఇస్తున్నాయి కర్తవ్యం కురితే చేయవలసింది చెయ్యాలి అనేటువంటిది పునరుక్తి ఏది కర్తవ్యం ఉంటుందో అలే చేయవలసింది ఉంటుంది మళ్ళీ కర్తవ్యం అని శబ్దం ప్రయోగం చేస్తే అయిపోతే కర్తవ్యం అంతే చేయదగింది అంటే సరిపోతుంది కదా మళ్ళీ చేయవలసింది అని మళ్ళీ చెప్పే అవసరం లేదు కదా కానీ లోకంలో ప్రయోగం ఉంది ఏ విధంగా చేయవలసిన కర్తవ్యం చేయాలయ్యా అంటారు అందుకని ఇది లోకంలో ఒకే అర్థాన్ని బోధించే రెండు శబ్దాలను ఒకే మారు ప్రయోగించేటువంటి అనుభవం లోకంలో ఉంది దృష్టం ఉంది వాక్యం బ్రూతే వాక్యం అంటేనే వక్తవ్యము చెప్పదగినది మళ్ళీ బ్రూతే చెప్పుచున్నాడు అది పునరుక్తి కదా చెప్పవలసింది చెప్పాడు చెప్పవలసిందే కదా చెప్పుటకు యోగ్యమైన చెప్పిండు మళ్ళీ మళ్ళీ చెప్పిండు అని చెప్పేది అని చెప్పవలసింది కర్తవ్యం ఇది పునరుక్తి కాదు లోకంలో అనుభవం ఉంది అట్లే ధైర్యస్య ధారణం ధరించదగినది ధారణ చేయబలెను అని ఈ విధంగా శబ్దప్రయోగం లోకంలో జరుగుతుంది ధారణ చేయబలెను అన్న ధరించవలసింది అన్న ఒకటే కదా మరి రెండుసార్లు పలికినట్లే అయింది కదా ఇది ఇది పునరుక్తి కాదా అంటే కాదు లోకంలో ఈ విధంగా అనుభవం ఉంది అందువల్ల ఈ లోకంలో ఈ విధంగా అనుభవం ఉన్నందువలన ఇక్కడ కూడా సదాశిత్ అనేటువంటి శబ్దంలో కూడా ఈ లోకంలో అనుభవం ఏదైతే ఉందో ఈ అనుభవజన్య సంస్కారం అంతఃకరణలో ఉంటుంది ముముక్షులకు కాబట్టి ఆ వాసనను అనువాదం చేస్తూ శాస్త్రం చెప్పింది ఉపనిషత్తు చెప్పింది ఇందులో దోషం లేదు అని శ్లోకార్థం చెలోమనులో ఉన్నటువంటి ఈ వాసన అంతఃకరణంలో ముముక్షులకు ఉంటుంది కాబట్టి ఆ వాసనా విష్టమైనటువంటి ఈ విధంగా సదాశయతి అని చెప్పింది ఇదేం దోషం కాదు అని గ్రంథకర్త సమాధానం చెప్పినాడు నలభై ఒకటో టిఫిన్ పోయింది చూడండి ఇహ ఆది శబ్ద కరి చూడు లోకంలో కర్తవ్యం కురితే వాక్యం గురితే ధార్యస్య ధారణం మూడు ఉదాహరణలు ఇచ్చాడు గడ అందులో ఇత్యాది అన్నాడు గ్రంథకర్త ఆది శబ్దం చేత ఇంకా ఏమేమి గ్రహించాలి స్వామీజీ అని అంటే జల సించన ఆది విషయ చూడు జలమును సించనము చేయుట సించనం అంటే ఆ చెట్లకు నీళ్లు పోయడం మొదలైనటువంటి ఉంటాయి కదా కొన్ని పనులు కానీ ఇది పునరుక్తి దోషముగా పరిగణించబడదు లోకంలో అట్లే ఖెంచెంచా అంటారు కదా ఇది కూడా పునరుక్తి దోషం కాదని తెలుసుకోండి ఇక హర్షి సంతోషదాయకమైనటువంటి సమయంలో అహో అహో అంటారు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఆ అహో శాస్త్రం అహో శాస్త్రం ప్రమాణం తెలుసుకున్నాం మనం వేదంత పంచదశలో ఇక క్రోధ విషయ్ క్రోధం వచ్చినప్పుడు మారో మారో అంటారు కొట్లండి కొట్లండి అంటారు దోషమా అంటారో ఇది లోంలో ప్రయోగం ఉంది ఇది దోషం కాదు ఇక ధరో ధరో అంటారో పట్టుకోండి పట్టుకోండి అంటారు ఒకసారి అంటే సరిపోతుంది కదా అట్లన్నారు మళ్ళీ మళ్ళీ అంటారు మరి భయం విషయ్ భయం నందు అయ్యయో అరేరే అంటారు అరే అరే అంటే ఇది రెండు సార్లు అన్నారు కదా మరి దోషం కాదు ఇట్లాంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఇక దీనతా విషయ్ దేహు దేహు ఇత్యాది కదా ఒక్కోసారి భిక్షువులు ఆకలి కొన్న వారై భవతి భిక్షాందేహి భవతి భిక్షాందేహి అని రెండు మార్లు అంటారు అది దోషం కాదు దైన్య చైవావ ధారణ అని అంటూ ఇప్పుడు మన శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చాం కదా దీని అవస్థ ఉన్నది అటువంటి సందర్భాల్లో కూడా రెండు మార్లు ప్రయోగించడం ఇది దోషము కాదు ఇత్యాది ఆవరు నిందా స్తు పునరుక్తికి దోషరూపతాకే అభావక గ్రహణే ఇంకా నిందించినప్పుడు నా జీవితానికి ధిక్కారం అవగాక ధిక్కారం అవగాక అంటారు ఒక్కొక్కరు స్థుతి చేసేటప్పుడు కూడా అహో అహో అనని ఈ విధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో లోకంలో దురుక్తి అనేది భూషణముగా పరిగణించబడుతుంది దూషంగా కాదు అని పండిత్ పీతాంబరజీ కూడా ఇంకా అనేక దృష్టాంతాలు ఇచ్చి చెప్పినాడు సరే ఇప్పుడు విషయంలోకి రండి నలభై అంకం నన్ను అద్వితీయ వస్తువుని భూతకాల అభావాద్ అగ్రే ఆసీద్ ఇది యుక్తి అనుపన్నా ఇ ఆశంక్య ఆహా సదేవ సౌమ్య ఇదగ్ర ఆసీత్ ఆసీత్ అనేది భూతకాలిక అసభూ అనేటువంటి ధాతువు యొక్క రూపం ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము కాలం అనేది ఒకటి ఉన్నదని సిద్ధమవుతుంది అని పూర్వపక్షి శంకిస్తున్నాడు అద్వితీయ వస్తువుని భూతకాల అభావా అద్వితీయమైనటువంటి వస్తువునందు భూతకాలం కానీ వర్తమాన కాలం కానీ భవిష్యత్తు కానీ అసలు కాలమే లేదు అద్వితీయ వస్తువు నందు భూతకాలిక శబ్ద ప్రయోగం చేసి కాలాన్ని స్వీకరించినట్లయింది కదా మరి అలాంటప్పుడు ద్వైతాపత్రి రాదా కాలం ఒకటి సద్వస్తువు ఒకటి రెండు ఉన్నట్టుగా సిద్ధమవుతుంది కదా అని ఈ విధంగా శంఖ సిద్ధాంతి సమాధానం చెప్తూ ముప్పై శ్లోకాన్ని ప్రవృత్తం చేస్తున్నాడు చూడండి వేపురే త్యుక్తి కాళవాసనయా యుతం శిష్యం ప్రత్యేవతే నాత్ర ద్వితీయం నహి శంకత అయ్యా సదువస్తువునందు భూతకాలం ఒకటి ఉండేని తాత్పర్యంలో ప్రయోగించబడలేదు ఇక్కడ ఆశీతనే శబ్దం మరి ఎట్లా ప్రయోగించారు అనంటే ఈ జీవులకు ఈ శరీరాదులను పురస్కరించుకొని వీరి యొక్క పురస్కరించుకొని జన్మకు పూర్వము జన్మించిన తర్వాత మరి మరణించిన తర్వాత అని ఈ విధంగా కాలం యొక్క వాసన అంతఃకరణలో ఉంది అట్లే వర్తమాన కాలంలో కూడా ఈ శరీరంతో జీవించి ఉన్నప్పుడు కూడా ఘటించిన దినాలను మనం భూతకాలం అంటాము ఇప్పుడు వర్తమానం నడుస్తుంది నువ్వు రానున్న దినములను భవిష్యత్ అంటాము ఇది లోకంలో అనుభవం ఉంది మిథ్యా అనుభవం అయితే ఉండుగాక కానీ ఈ అనుభవం యొక్క వాసన అంతకరణంలో ఉందా లేదా ముముక్షులకు అందుకని ఇక్కడ ముముక్షులకు బోధజేయుట కోసమని వారి మిథ్యానుభవాన్ని అనువాదం చేస్తూ వారి యొక్క అంతకరణంలో ఉన్నటువంటి కాలవాసన అనుభవాన్ని తీసుకొని శృతి మాత ఆ చెప్పిందే కానీ ఒకటి భూతకాలం అనేది అని చెప్పే తాత్పర్యం శృతికి లేదు అందుకని ఇక్కడ ద్వితీయం నైసంక్యతే ఇంకా రెండో శంక చేయడానికి తగదు ఇక్కడ కాలం అనేది లేదు ఏది లేదు ఒక అద్వితీయ వస్తువు తప్ప అని ఈ విధంగా శ్లోకం ద్వారా చెప్తున్నాడు నలభై ఎనిమిదవ అంకం నను జగదు పురా జగద్ సద్వితీయత్వం బ్రహ్మణ ఇది ఆశంక్య చూడు జగదు కంటే పూర్వం జగత్తు యొక్క అభావం ఉన్నది ఈ జగత్తు యొక్క అభావము ఉన్నది అని స్వీకరిస్తున్నారు కదా సదేవ సొమ్మ ఇదం అగ్రే ఆసీత్ ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము సదురూప బ్రహ్మమే ఉండే అంటే ఏమన్నట్టు ఈ జగత్తు ఉత్పత్తి కాలేదు ఇంకా ఈ జగత్తు ఉత్పత్తి కంటే పూర్వం ఏం మరి ప్రాగభావానికి ప్రతి ఎవరైనరు ఈ జగత్తు అయింది మరి ఆ జగత్తు యొక్క ఒకటి ఉంది అని స్వీకరించినట్లయింది కదా మరి సద్రూప బ్రహ్మం భావరూపం ఒకటి మరి అభావం ఒకటి రెండు ఉన్నాయి కదా మరి ద్వైతాపత్తి వస్తుంది కదా అని మళ్ళీ శంక చేస్తున్నాడు ద్వితీయత్వం బ్రహ్మణ ఇత్యశంక శృతి ప్రవృత్తే హే ద్వైత వాసన ఆవిష్ట శ్రోతృ ప్రతిబోధనార్థత్వాత్ నా అతిశంకనీయం ఇహతే ద్వితీయం శంకతే నహి ఈ ప్రాగభవానికి ప్రతి జగత్తు కూడా ఒకటి ఉండే ఇది కూడా ఉన్నది ఇది సత్యమని చెప్పే తాత్పర్యం లేదు వాస్తవంగా ఈ జీవుల యొక్క వాసనాభిష్టమైనటువంటి అనుభవం ఏదైతే ఉందో శ్రోతా పురుషునికి బోధ చేయుడు కోసం అని ఆ విధంగా చెప్పబడిందే గాని జగత్ అనేది ఒకటి ఉందని స్వీకరించేది లేదు జగత్తు అభావం చెప్పేది కూడా లేదు ఇదంతా ఆరోపం ఉన్నది ఒకే అద్వితీయ వస్తువు నేహ నానాస్తికించన నీరోధో నచోత్పత్తి నబద్ధో నచ సాధక నా ముముక్షు నవై ముక్త ఇత పరమార్థత సృష్టి లేదు ఉత్పత్తి లేదు स्थिति प्रलय लेमु शिष्युड़ गुर ले, ले, ले, ले, ले शास्त्र कुछ भी नहीं हे परम्थ वस्तु अंकनी ये चपेट अभिप्रा ले जीवल याथ्यानुभ ने अवादेस्तू वाल बोध कावाले ईनक प्रकार अल ओक आ संस्कार अनवास्तानी वास्तव जगत् जगत ओका अभावने का చెప్పే తాత్పర్యం లేదు అందుకని ఇక్కడ ద్వైతాపత్తికి అవకాశమే లేదు కాబట్టి తేనా ఈ కారణం చేత అత్ర అంటే ఈ విషయంలో ద్వితీయం శంకెతే నహి ఇక రెండవ శంక చేసేందుకు అవకాశమే లేదు తీసుకారణకరి బ్రహ్మ విషయ ద్వైత శంఖ విషయ నహి కరియే హై అని పండిత్ పీతాంబరి చెప్తున్నాడు ఇప్పుడు జరిగిన విషయంలో నలభై రెండవ చూడండి ఈ సృష్టి ఉత్పత్తి కంటే పూర్వము అంటే సృష్టి యొక్క ప్రాగభావము అని చెప్పినట్లయింది మరి ప్రాగభావానికి ప్రతియోగి ఎవరు అనుయోగి ఎవరు అభావం చెప్పాలంటే అనుయోగి ఉండాలి ప్రతియోగి ఉండాలి కదా మరి అనుయోగి ఎవరు మనం పూర్వం చెప్పుకున్నాం కదా సప్తం అనుయోగి ప్రాతం ప్రతియోగి బ్రహ్మము నందు బ్రహ్మణి సప్తమి ఎవరి అభావం చెప్తున్నావు ప్రపంచం యొక్క అభావం చెప్తున్నావు ప్రపంచం ప్రతియోగి అందుకని ఏక బ్రహ్మ అనుయోగి దూసరా తీసువిషే జగత్ ప్రతియోగి అభావే లేకపోతే బ్రహ్మకు ద్వైత సహాయత పన్న హోవేగా ఈ ప్రతియోగి అయినటువంటి జగత్ యొక్క అభావం ఉన్నది అని చెప్తే అక్కడ అభావం అనేది ఒకటి ఉంది అని స్వీకరిస్తారు కాబట్టి భావ బ్రహ్మము ప్రపంచం అభావము ద్వైతాపత్తి వస్తుంది కదా అని శంకారుని యొక్క అభిప్రాయం సరే సిద్ధాంత రహస్యం ఆహా సిద్ధాంతం యొక్క అభిప్రాయం ఏంది అసలు విషయం చెప్పండి అని ఈ విధంగా శంక కలిగినప్పుడు సమాధానం చెప్తున్నాడు ముప్పై శ్లోకం చోద్యం వాహారో వా క్రియతాం ద్వైత భాషయా అద్వైత భాషయా చోద్యం నాస్తి నాపి ఇది అసలు సిద్ధాంతం సిద్ధాంతం యొక్క రహస్యం ఎందుకనంటే అద్వైతంలో చోద్యం చేయడానికి రాదు పరిహారం కూడా చెప్పడానికి రాదు చోద్యం అంటే ప్రశ్న పరిహారం అంటే సమాధానం ఉత్తరం ప్రశ్న చేయడానికి రాదు సమాధానం చెప్పడానికి కూడా రాదు ఎక్కడా అద్వైతంలో ఉన్నది ఒకే వస్తువు అన్నప్పుడు ప్రశ్న చేసేవాడేవాడు సమాధానం చెప్పేటోడేవాడు అందువల్ల అద్వైతంలో ప్రశ్న లేదు ఉత్తరం కూడా లేదు అద్వైత భాషయా అద్వైత భాషలో ప్రశ్న లేదు ఉత్తరం కూడా లేదు ఇక ద్వైత భాషయా ద్వైత భాషలో మాట్లాడదామంటే అక్కడ ప్రశ్న ఉంది సమాధానం ఉంది ద్వైత భాష అంటే ఏమన్నట్టు నలభై నాలుగో టిపణలు చూడండి అజ్ఞానికి దృష్టి ఆరోపిత ద్వైతుకు విషయీకరణ వాలి భాష ద్వైత భాష కరీ ప్రశ్న ఉత్తర బయ్ అజ్ఞానుల యొక్క దృష్టి ఆరోప దశలో ద్వైతం స్వీకరిస్తాం కాబట్టి అక్కడ ప్రశ్న సమాధానం ఉంటుంది అజ్ఞాన కాలంలో ఆరోపిత దశలో ఇది అజ్ఞాన దృష్టి చేత ప్రశ్న సమాధానం ఉంటుంది కానీ అద్వైత భాషలో అద్వైత స్థితిలో ప్రశ్న లేదు సమాధానం కూడా లేదు దాని మీద కూడా నలభై ఐదో టిప్పణ చూడండి సకల ఆరోపణ సహిత్ మన్ అవర్ ఆపు నిరోధ అంటే అపవాదుకరణ ద్వారా నిర్ధర్మక బ్రహ్మకి బోధక భాష అద్వైత భాష ప్రశ్న ఉత్తర్ బి నె సకల ఆరోపము అంటే దేహాదిక ప్రపంచమంతా ఆరోపితము ఈ ఆరోప సహితంగా మనస్సు మరియు వాణి ఇది నిషేధింపబడింది అద్వైతంలో నేహ నానా కించన అత అన్యదార్థం నీతి నీతి అనేటువంటి వాక్యాలను ఏం చెప్తున్నాయి సకల ప్రపంచం సహితంగా ఈ మనస్సు కూడా నిషేధింపబడింది వాణి కూడా నిషేధింపబడింది మరి ఏదైనా ఒక ప్రశ్న సమాధానము చెప్పాలంటే అక్కడ వాగ్ వ్యవహారం ఉంటుంది కదా వాణి ప్రవృత్తం కదా ప్రశ్న చేయడము సమాధానం చెప్పడం అనేది ఆ వాణి కూడా జ్ఞానపూర్వకంగా చేసేది కాబట్టి అక్కడ మనస్సు ఉంటుంది ఆ మనస్సు ఉండాలే మరి వాణి ఉండాలి ఉన్నప్పుడే ప్రశ్న సమాధానము జరుగుతుంది కానీ అద్వైతంలో సంపూర్ణ ప్రపంచంతో సహితంగా మనస్సును వాణిని కూడా నిషేధం చేసింది కాబట్టి అద్వైత భాష లోపల ప్రశ్న లేదు ప్రశ్నకు సమాధానం కూడా లేదు అని ఈ విధంగా శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకున్నాము వ్యవహార దశాయానం చోద్యాది కర్తవ్యం పరమార్థస్థు అద్వైతమేవ తత్వం ఇత్యర్థ యాభై రెండు వ్యవహార దశలో అంటే ఆరోపితమైనటువంటి అజ్ఞాన దశలో చోద్యాది కర్తవ్యం చోద్య ఆది చోద్యము అంటే ప్రశ్న ఆది అంటే ఉత్తరం వ్యవహార దశలో అజ్ఞాన దశలో ద్వైత ఈ ప్రశ్న చేయడము మరి చెప్పడం అనేది సంభవిస్తుంది కానీ పరమార్థస్తు అద్వైతమేవ తత్వం ఇత్యర్థ స్థితిలో అద్వైతం ఉన్నది కాబట్టి అక్కడ చోద్యము లేదు పరిహారం లేదు ప్రశ్న లేదు ఉత్తరం కూడా లేదు అని ముప్పై తొమ్మిదో శ్లోకానికి టీకా అయిపోయింది ఇప్పుడు నలభై శ్లోకానికి అవతారిక పరమార్థతో ద్వైత అభావే స్మృతి ప్రమాణయతి ఆరోపిత దశలో ద్వైతం అనేది ఉంది కానీ పరమార్థ స్థితిలో అద్వైత స్థితిలో ద్వైతం అనేది లేదు ద్వైత ద్వైత అభావం ఉన్నదనే విషయంలో స్మృతి ప్రమాణయతి స్మృతిని ప్రమాణముగా ఇస్తున్నాడు తదాస్తి గంభీరం తమస్తంచి తదా స్తిమిత గంభీరం న తేజో తమస్తం తదా అంటే అద్వైత స్థితిలో స్థిమితం అంటే నిశ్చలమైనటువంటి పరబ్రహ్మతత్వం ఉంది గంభీరం అంటే దుర్వగాహం అంటే మనసు చేత కానీ వాకు చేత కానీ తెలియబడేది కాదు ఇతర ప్రమాణాల చేత తెలియబడేది కాదు మరియు నా తేజ అంటే తేజో జాతికి ఆశ్రయం కాదు ఏ విధంగా సూర్య చంద్ర నక్షత్రాది భేదం చేత తేజంలో అనేకం ఉన్నాయి కదా మరి అనేకమైనటువంటి వాటిలో ఉన్నటువంటి ఒక ధర్మానికి జాతి అంటాం అంటే తేజం అనేది ఒక జాతిగా చెప్పినట్లయితే అటువంటి జాతికి ఆశ్రయం కాదు మరేమనగా పరమాత్మ తేజస్వరూపం ఉన్నది తేజ జాతికి ఆశ్రయం కాదు నా తమ అది తమో రూపం కూడా కాదు తతం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటిది అనాఖ్యం అంటే అది చెప్పడానికి వీలు కానటువంటిది మరియు అనభివ్యక్తం అంటే ఇంద్రియాలకు గోచరం కానటువంటిది కించిత్ ఇదం రూపం చేత చెప్పానికి రానటువంటి సద్వస్తు ఒకటి అవశిషతే ఆ అద్వైత స్థితిలో ఒక సద్వస్తువు తప్ప రెండవది లేదు అనంటూ సంపూర్ణ ద్వైతమును నిషేధించడం జరిగింది అటువంటి స్థితిలో ఇంకా ప్రశ్నించేవాడు ఎవడు సమాధానం చెప్పేవాడు ఎవడు చెప్పండి అని ఈ విధంగా నలభై శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము టీకా చూడండి యాభై అంకం స్థిమితం అంటే నిశ్చలం గంభీరం అంటే దురవగాహం అంటే మనసా మనస విషయీకర్తం అసక్యం మనసు చేత పరబ్రహ్మమును తెలుసుకోవడానికి సక్యము కాదు నా తేజ అంటే తేజస్త్వ అనధికరణం తేజం అనేటువంటి జాతికి ఆశ్రయం కాదు టిప్పణు కూడా ఉంది ఇక్కడ ఈ సైడ్కు నలభై ఆరో టిఫు చూడండి జైసే సర్వ ఘటన విషయ ఘటత్వ రూపు జాతి హై అవరు సర్వ బ్రాహ్మణ విషయ బ్రాహ్మణత్వ రూపు జాతి హై టైసే సూర్య చంద్రాది సర్వ తేజ్ అంటే ప్రకాశాన్ని విషయ తేజస్వ జాతి రూపు ధర్మహే ఏ విధంగా అనేక ఘటాల్లో ఇది ఘటము ఇది ఘటము ఇది ఘటము అన్నప్పుడు అనేక ఘటాల్లో ఘటత్వ జాతి అనేది ఒకటి ఉంటుంది అనేక బ్రాహ్మణులు బ్రాహ్మణత్వ జాతి అనేది ఒకటి ఉంటుంది అనేక గోవుల్లో గోవత్వ జాతి ఉంటుంది అనేక మనుష్యుల్లో మనుష్యత్వ జాతి ఉంటుంది అంటే జాతి అంటే ఏమని చెప్పుకున్నాము అనేక ధర్మినివి చే అనుగతు ఏక ధర్మం అది జాతి అనబడుతుంది అదేవిధంగా ఇక్కడ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మరి అగ్ని మొదలైనటువంటి ఇవన్నీ కూడా తేజ పదార్థాలు ఉన్నాయి కదా మరి ఈ తేజ పదార్థాలు అన్నింటిలో ప్రకాశకత్వం తేజస్వం అనేది ఒకటి ఉంది కదా ఆ తేజస్వం అనేది జాతిగా చెప్పుకున్నట్లయితే అటువంటి జాతికి ఆత్మ ఆశ్రయం కాదు మరేమనగా ప్రకాశ స్వరూపమే అని తెలుసుకోవాలి తాక అనాశ్రయ హే అంటే ఆశ్రయం కాదు పరప్రకాశ్ అవరు మిథ్యా సూర్యాదికి జ్యోతినితే విలక్షణ స్వయం అవరు సత్తు హోనేతే పరప్రకాశమైనటువంటి సూర్య చంద్ర నక్షత్రాదుల కాకుండా పరమాత్మ దానికంటే విలక్షణం ఇవన్నీ కూడా నిత్యా పదార్థాలు పరస్పరం భిన్న భిన్నంగా ఉన్నాయి వాటన్నిట్లో జాతి చెప్పవచ్చు తేజస్తో జాతి కాని పరమాత్మ ఏకమున్నది కాబట్టి ఒకే పదార్థంలో జాతి చెప్పడానికి రాదు పైగా ఈ సూర్యచంద్ర నక్షత్రాది ప్రకాశాలని పరప్రకాశములు ఉన్నాయి యథాది తగతం తేజో జగద్భాష యత్ అఖిలం యచ్ఛంద్రమశియ్నౌ తేజోవిధి మామకం సూర్య చంద్ర నక్షత్రాదులో ఉన్నటువంటి తేజము అది నా యొక్క తేజము అని తెలుసుకొని భగవంతుడు చెప్పాడు కదా మరి ఈ సూర్యచంద్ర నక్షత్రాల్లో ఉన్నటువంటి తేజము స్వత స్వయం ప్రకాశ రూపమా కాదు ఆత్మ యొక్క ప్రకాశాన్ని తీసుకునేవి ప్రకాశింపబడుతున్నాయి కాబట్టి ఇవి పరప్రకాశములు కానీ ఆత్మప్రకాశము స్వయం ప్రకాశము సత్వరూపం ఉన్నది కాబట్టి ఇది తేజోజాతికి ఆశ్రయం కాదు పరమాత్మ అని తెలుసుకోవాలి ఇక నా తమ తమస విలక్షణం అనావరణ స్వభావం ఇది తమో రూపం కాదు తమసు కంటే విలక్షణం ఉన్నది ఆ తమస్సుకు కూడా ప్రకాశించేది ఉన్నది ఇది జ్యోతిషమపి త్యోతి తమసా పరముచ్చతే అని చెప్పిందా లేదా భగవద్గీత జ్యోతులన్నిటికీ జ్యోతి మరియు అజ్ఞానం కంటే కూడా అది పరం తమసహా పరముచ్చే అందుకని ఆ అజ్ఞానానికి కూడా పరం అని సాక్షి ఆ అజ్ఞానం కూడా ఉంది అని ఎవరి ద్వారా సిద్ధమవుతుంది నేను అజ్ఞానిని అని అంటున్నావే నీలో అజ్ఞానం ఉంది ఎవరి ద్వారా సిద్ధమవుతుంది దానికి సాక్షి అయినటువంటి నువ్వు ఉన్నావు కాబట్టి నీ ద్వారా అది సిద్ధమవుతుంది సాక్షి కనుక లేకపోతే ఆ అజ్ఞానం ఉన్నదని కూడా సిద్ధి కాదు అందుకని ఆ అజ్ఞానానికి కూడా పరమై దానికి ప్రకాశించేటువంటి సాక్షి రూపంలో ఉంది అందుకని పరమాత్మ తమో రూపము కాదు తమసుకంటే విలక్షణము అనావరణ స్వభావము మరియు తతం తతం అంటే వ్యాప్తం భగవద్గీతలో కూడా ఉన్నది కదా మయా తతమిదం గర్వం జగద తతం అంటే వ్యాపకం అంతటా వ్యాపించి ఉన్నటువంటిది పరమాత్మ అని తథ శబ్దం చెప్తుంది తథ అంటే వ్యాప్తం అనాఖ్యం అంటే వ్యాఖ్యాతం అశక్యం అనాఖ్యం అంటే వ్యాఖ్యానం చేయడానికి రాదు ఇది ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పడానికి రాదు పరమాత్మ అనాఖ్యం ఉన్నది అనభివ్యక్తం అంటే చక్షురాది అపి అవిషయీకృతం విద్యతే వ్యక్తి వ్యక్తి అంటే ఇంద్రియాలకు కానీ మనసుకు కానీ తెలియబడేది వ్యక్తి కానీ ఇది ఉన్నది అంటే ఇంద్రియాలకు మనసులకు తెలియబడేది కాదు సత్ అంటే శూన్య విలక్షణం ఇది ఎట్లా ఉన్నదంటే సద్్రూపం ఉన్నది అంటే శూన్యము కాదు శూన్యం కంటే కూడా విలక్షణమున్నది అతా ఏవ కించిత్ ఇదంతయ నిర్దేశం అసఖ్యం అందుకని ఈ పరమాత్మను ఇదంతయా ఇవ ఇది అని ఈ విధంగా నిర్దేశించి చెప్పడానికి రాదు అటువంటి ఏ సద్రూప పరబ్రహ్మమున్నదో ద్వైత నిషేధ అవధిత్వేన అవతిష్టతే ఇత్యర్థ సంపూర్ణ ద్వైతమును నిషేధం చేయగా ఆ నిషేధమునకు అవధి రూపములో అధిష్టాన రూపములో ఉన్నది పరమాత్మ చూడు అభావం చెప్పాలన్నా నిషేధం చెప్పాలన్నా దానికి అధికరణం అనేది ఒకటి ఉండాలి కదా అవధి అనేది ఒకటి ఉండాలి కదా భూతలే ఘటో నాస్తి అంటున్నాం కేవలం ఘటో నాస్తి అని శబ్దప్రయోగం చేశారనుకోండి ఎక్కడ లేదు అని మళ్ళీ ప్రశ్న పడుతుంది అంటే దానికి ఒక అధికరణం ఉండాలి ఆశ్రయం ఉండాలి ఆధారం ఉండాలి ఆ నిషేధానికి అవధి అనేది ఒక అధికరణం లేకపోతే ఆ భావమే చెప్పడానికి రాదు మరి ద్వైతమును సంపూర్ణంగా నిషేధం చేస్తుంది శాస్త్రం అంటే ఆ నిషేధ అవధి రూపంలో పరమాత్మ ఉంది అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ సంపూర్ణ జగత్తంతా కూడా బ్రహ్మం వివర్తం బ్రహ్మమే జగత్ రూపంలో భాషిస్తుంది బ్రహ్మం విలక్షణంగా బ్రహ్మం భిన్నంగా రెండో వస్తువు లేదు ఇంకా ఉన్నది అవశిష్టమై కేవలం అద్వితీయ వస్తువు మాత్రమే ఉంటుంది తదేకోవశిష్ట శివ కేవలోహం అని చెప్పిన ప్రకారంగా ఇక్కడ ద్వైతాన్ని నిషేధం చేయగా ద్వైత నిషేధానికి అవధిభూతమైనటువంటిది సద్రూప బ్రహ్మం ఒకటే అవశిష్టమై ఉంటుంది సూత సంహితలో అధిష్టానావశేషోహి నాశ కల్పిత వస్తువున అని అంటూ చెప్పబడింది కల్పిత వస్తువు యొక్క నాశనము బాధము మిత్రత్వ నిశ్చయము అంటే ఏమిటి అధిష్టానావశేష అధిష్టానావశేషం మాత్రమే ఉంటుంది అధిష్టానం మాత్రమే అవశిష్టమై ఉంటుంది అని ఈ విధంగా చెప్పడం వల్ల కేవలం అద్వితీయ వస్తువు తప్ప రెండవది లేదు అని సిద్ధమైంది ఇది అసలైనటువంటి సిద్ధాంతం ఇది అద్వైత సిద్ధాంతం ఆడ చెప్పేవాడు లేడు వినేవాడు లేడు ఎవడు లేడు నని రోదో నచ్చోత్పత్తి నవద్దో నష్టాధకహ విత్యేశ పరమార్థత అన్నాడు గోడపాదాచారులు ఇంకా అనేక శ్రుతుల్లో కూడా ఉన్నది ఈ శ్లోకము గోడపాదులు కూడా వారి యొక్క కార్యకర్తలో తీసుకున్నారు ఈ శ్లోకాన్ని ఇది పరమార్థ వస్తువు ఇది వస్తు స్థితి ఇంకా అక్కడ శబ్దప్రయోగం కూడా చేయడానికి రాదు అక్కడ భాషనే లేదు అలాంటప్పుడు ఇక ప్రశ్న చేసేవాడు ఎవడు సమాధానం ఇచ్చేవాడు ఎవడు చెప్పండి అందుకని ఈ విధంగా శంక చేయకుండా అద్వైత వస్తువు విషయంలో అని అంటూ పూర్వపక్షికి సమాధానం చెప్పినాడు నలభై టిపను టిప్పను నలభై ఎనిమిదో టిఫను చూడండి అప్నా వివర్తు హోనైతే అప్నేహి స్వరూపభూతు జగత్కే అత్యంత భావుక అనుయోగి అధిష్టాన రూపు హోనే కరీ ఇప్పుడు ఈ జగత్ అంతా కూడా బ్రహ్మం యొక్క వివర్తమే అంటే బ్రహ్మమే జగత్తు వలె తోస్తుంది కాబట్టి ఈ నామరూపాలు త్యాగం చేస్తే ఈ జగత్తు యొక్క అత్యంత అభావానికి ప్రతి ఎవరు జగత్తు మరి అనుయోగవరు అంటే బ్రహ్మము ఆ అనుయోగి అయినటువంటి బ్రహ్మమే అధిష్టాన రూపంలో అవశిష్టమై ఉంటుంది అని చెప్పినాడు జగత్తు అత్యంత అభావం ఉన్నది లేదన్నప్పుడు ఇంకా ఆ జగదంత జీవులు ఎవరు ప్రశ్నకర్త ఎవరు సమాధానం ఎవరు ఇచ్చారు ఇదంతా కూడా మిథ్యా వ్యవహారం ద్వైతంలో జరుగుతుంది అద్వైతంలో శోద్యం వా పరిహారో శోధ్యం లేదు పరిహారం కూడా లేదు అని చెప్పడం జరిగింది ఇక నలభై ఎనిమిదవ టిప్పణము ఇసి రీతిసే వాది శంకాకర్య హే అప్పు పక్షమే శిథిల్ భయా జో వాది తన పక్షము శిథిలం అయిపోయింది ఇక సిద్ధాంతికి సమాధానం ఇచ్చేటువంటి ప్రసక్తి లేదు శూన్యవాద పక్షము శిథిలమైపోయింది సో నైయైక రీతిసే మూల శ్లోక విషయ శంకాకర్యహే నైయైక రీతి చేత మూల శ్లోకంలో శంక చేస్తున్నాడు ఏది నలభై ఒకటో శ్లోకం నను అంటూ శ్లోకం చదవండి నను భూమ్యాధికం మా భూ పరమాణత కథం తేవియతో సత్వం బుద్ధి మరోహతీతి చే సద్వస్తు ఉంది తద్వ్యతిరేక్తం ఏది కూడా లేదు అని సిద్ధాంతి ఏదైతే చెప్పాడో దాన్ని తీసుకొని ఇప్పుడు శూన్యవాది పక్షంలో శంఖకు తావు లేదు అవకాశం లేదు అప్పుడు నై్యాయిక మతానుసారంగా శంక చేస్తున్నాడు నను అని అంటూ ఈ నైయాయికులు వాళ్ళ యొక్క పరిభాష ఎట్లా ఉంటుంది నలభై తొమ్మిదో చూడండి మొదలు నైయాయికానికే మతమే నైయాయికుల మతంలో పృథ్వీ ఆదికి చారీభూతానికే ఉపాదాన రూప పరమాణు నిత్యం మానేహే వాయువు తేజము జలము పృథ్వీ ఈ నాలుగు భూతాలు పరమాణువులు ఉంటాయి వీటికి అంటారు ఆ పరమాణువులు ఒకటికొకటి కలిసి అవి పుంజుకొని స్థూల రూపాన్ని ధారణ చేసి ఆకాశాది పంచభూత ఈ స్థూల ప్రపంచం ఏర్పడింది అని వాళ్ళు అయితే ప్రళయకాలంలో ఈ స్థూలమంతా విచ్ఛిన్నమయ్యి మళ్ళీ పరమాణు రూపంలో ఉంటుంది ఆ పరమాణువులు మాత్రం నష్టం కానీ నిత్యములు ఉంటాయి మళ్ళీ ఉత్పత్తి కాలంలో ఆ పరమాణువుల్లో క్రియ జరిగి ఒక్కొక్క పరమాణు కలిసి ద్వెనుకము త్రెనుకము ఏ విధంగా అయ్యి మళ్ళీ సృష్టి ఉత్పన్నమవుతుంది అని వాళ్ళు అంటారు అయితే ఈ జగత్తుకు ఉపాదాన కారణం ఎవరని చెప్పినట్లయింది ఇప్పుడు వాళ్ళు పరమాణువులు అని చెప్పినట్లయింది ఆ పరమాణువులు నిత్యం అంటారు పరమాణువులు నాశనం కావు స్థూల ప్రపంచం నాశనం అయితది వరకు నాశనం కానీ పరమాణువులు నాశనం కావు నిత్యం ఉంటాయి అంటారు చినుక నాశాకే మతమే కహనా संभवे नही अत्यमकोबी परमाणु नाशनम चपट संभव वारी मतास इहश शब्द का विछेद वो अर्थे अच्छे मरी जगत् विच्छिमी नाशनमई प्रलयकाल अटा कदा मरअ जगत नाशन शब्दा अर्थमेमी अन पुंजुक परमाणु संहतम समूहमंत విచ్ఛేదం అయిపోతుంది వియోగం అవుతుంది ప్ర స సృష్టి కాలంలో ఒక్కొక్కటి సంయోగమై సృష్టి ఎట్లా ఉత్పన్నమైందో ప్రళయ కాలములో మళ్ళీ వియోగం అవుతూ అవుతూ అవుతూ చివరికి పరమాణువు రూపంలో మిగిలిపోతుంది అందుకని ఇక్కడ నాశ శబ్దానికి వాళ్ళ భాషలో వియోగం అని అర్థం చెప్పుకోవాలి అంతేగాని పరమాణువులు నాశనం కావు జాలే అంటే జరోకేకే అంతర్గత సూర్యుకి కిరణం విసే ప్రతీయమానజో సూక్ష్మ రజ కన్ సో త్రేణుక్ అంటే త్రెసరేణు హసుకే తీసరే భాగక నాం అణు హఠే భాగ క నా పరమాణు హ జాల సూర్య మరీ చిత్తం యత్సూక్ష్మం దృశ్యతే రజ తస్ షష్ట తమో భాగ పరమాణు సగుచ్యత అని అంటూ వాళ్ళు చెప్తారు పరమాణు యొక్క లక్షణం చేసినారు ఈ విధంగా ఏ విధంగా ఇంటిలో కిటికీ గుండా సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి అనుకోండి ఆ కిటికీ కూడా మూసివేసింది కిటికీకి ఒక చిన్న రంధ్రం ఉంది ఆ రంధ్రం గుండా సూర్యకిరణాలు ఇంట్లో ప్రవేశించినాయి అనుకోండి అదే సమయానికి అమ్మగారు ఇల్లు శుభ్రం చేస్తుంది శుభ్రగట్టతోని అప్పుడు దుమ్ము లేస్తుంది కదా ఆ దుమ్ము సూర్యకిరణాలు ఎక్కడైతే సోకుతున్నాయో అక్కడ మాత్రమే కనపడతాయి ఆ సూర్యకిరణాలు సోకను చోట ఆ దుమ్ము కనపడదు అయితే ఆ సూర్యకిరణాల్లో ఏవైతే రేణువులు కనపడుతున్నాయో వాటికి త్రసరేణువులు అంటారు త్రసరేణువు అంటే రెండు పరమాణువులు కలిస్తే ధ్వనుకం అంటారు అటువంటి ధ్వనుకములు మూడు కలిస్తే త్రసరేణువు అంటారు త్రేణుకం అంటారు అంటే ఆ త్రేణుకములో ఎన్ని పరమాణువులు చెప్పండి ఆరు పరమాణువులు ఉంటాయి ఆ త్రేణుకములో ఆరవ భాగమును పరమాణువు అంటారు ఇక అణు అంటే ధ్వనుకం అనుకోవాలి తృతీయ భాగం అయితేనేమో అణు అనబడుతుంది ఆరో భాగం అయితే పరమాణు అనబడుతుంది అటువంటి పరమాణువులు నిత్యము అని నైయాయకుల యొక్క మతం సరే ఇక తర్వాత విషయము శ్లోకార్థము మరి రేపు తెలుసుకుందాం హరి ఓం తచ్చవతు సహనోనక్ సహ వీర్య కరవావహై తేజస్వినధేమస్ మా విద్విషావహై ఓ శాంతిశా